శ్రీ గురుభ్యో నమరిస్మృతిపురాణామాలయం కరుణాయంపాదశంకరం లోకశంకరం సంహారదర్శనాన్నితి నీరబద్ధీ అసూత్రం వుత్రయి దేవా అధికరణం యొక్క సందర్భం ఏమంటే బ్రహ్మ చేతనము ఆ చేతనమైన బ్రహ్మ జగదుపాదానము కాజాలదు అది అది పూర్వపక్షం ఈ పూర్వపక్షం ఎంత బలమైనదంటే సాంఖ్యులు ఈ ఈ పూర్వపక్షం బేసిస్ మీదే వాళ్ళు బ్రహ్మని పక్కన పెట్టి ప్రధానాన్ని పెట్టుకున్నారు దీని బేసిస్ మీదే నయ్యాయుకులు ఈశ్వరుణ్ణి పెట్టుకుని పరమాణువుల్ని ఇందుకోసమే పెట్టుకున్నారు మేడం ఎందుకంటే చేతనుడైన ఈశ్వరుడు ఓ జగత్తుకు ఉపాదానం ఎలా అవుతాడు జడమైన ప్రధానం జగత్తుకు ఉపాదానం కాగలుగుతుంది చేతనుడైన ఈశ్వరుడు కేవలము నిమిత్త కారణం మాత్రమే కాగలుగుతాడు ఏది నిమిత్త కారణమో అది ఉపాదానము కాలేదు ఏది ఉపాదానమో అది నిమిత్త కారణం కాలేదు నిమిత్త కారణం వేరు ఉపాదాన కారణం వేరు అది ద్వైతం ద్వైతం యొక్క మూలం అది అందుకోసమని దాన్ని ఆ విధంగా ప్రతిపాదించారు జగదుపాదానము చేతన బ్రహ్మ కాలేదు అని అంటే అవుతుంది దేవాధిపదతి లోకే అంటే అక్కడ క్షీరము క్షీరవధ్యని చూపించారు క్షీరము పెరుగుకి ఉపాదానమైనట్లుగా బ్రహ్మ చేతన బ్రహ్మ జగత్తునకు ఉపాదానమును అని అంతకు ముందు సూత్రంలో చూశాము దాని మీద అబ్జెక్షన్ ఏమిటంటే క్షీరం అంటే ద్రవ్యమది అచేతనము పరిణామి కాబట్టి అది లబ్ధ్యాది భావమును పెరుగు మొదలైన రూపాన్ని అది పొందవచ్చుగాక కానీ చేతనమైన బ్రహ్మ ఎలా పొందుతుంది చేతనుడకు కులాలుడు అలాంటి రూపాన్ని ఏదైనా పొందుతున్నాడా లేదు అది అది అంతకుముందు చూసాం ఇతర స సహాయ సామాగ్రి ఉండాలనే ఇక్కడ సిద్ధాంతం ఏంటంటే చేతనుడు సహాయ సహకారములు లేకుండగా పరిణామములు చెందలేడు అని ప్రతిపాదన జడమైతే పరిణామాన్ని చెంది కార్యమును ఉత్పత్తి చేయుటలో సహాయాపేక్ష లేకుండా ఉండవచ్చుగాక ఇప్పుడు పాలున్నాయి పెరుగవడానికి తోడ దానికి సహాయం ఏమక్కర్లేదు అదే అవుతుంది కొంచెం తొందరగా ఆలస్యం తప్పిస్తే అది తనంత తానుగా కానీ చేతనుడు పరిణామాన్ని చెందాలంటే ఇతరుల సహాయం ఆవశ్యకమవుతుంది సహాయ సామాగ్రి లేనిదే చేతనుడు ప్రవర్తిల్లజాలడు జడము మాత్రమే సహాయాపేక్ష లేకుండా ప్రవర్తిల్లగలుగుతుంది అని అది పక్షం అది పూర్వపక్షం దానికి అబ్జెక్షన్ ఏమంటే దానికి సిద్ధాంతం అబ్జెక్షన్ కలు దేవాది లోకే లోకంలో కూడా చేతనలు మనకి అనేక ఘనకార్యములను సాధిస్తున్నట్లు తామే ఉపాదానముగా అయ్యి ఇతర సహాయ సామాగ్రి లేకుండానే ఎన్నెన్నో గొప్ప గొప్ప విషయాలను సృష్టిస్తున్నట్లు మనం చూస్తున్నాం చేతనుడైన విశ్వామిత్రుడు ఇంకో సృష్టి చేసి పాలేశాడు ప్రతి సృష్టి సృష్టికి ప్రతి సృష్టి చేశాడు ఆయన ఆయనకి సహాయ సామాగ్రి లేకుండానే చేసి పాలేశాడు కాబట్టి దేవతలు కూడా ఆ విధంగానే చేసాక ఉంటే మనం ఉంటాం ఎక్కడ వింటాము అంటే మంత్ర అర్థవాద ఇతిహాస పురాణములు అలా చెప్తున్నాయి నాలుగు వీటి ప్రామాణ్యాన్ని మనం తీసుకున్నట్లయితే దేవతలు ఋషులు సిద్ధ పురుషులు మొదలైన వాళ్ళు ఎటువంటి సహాయ సామాగ్రి లేకుండా అనేకములను సృష్టించినట్లుగా మనకి లోకంలో వినబడుతూ ఉన్నది కాబట్టి అదేవిధంగా బ్రహ్మ కూడా చేతనుడైనప్పటికీ ఇతర సహాయ సామాగ్రి అపేక్ష లేకుండా ఈ జగత్తును సృష్టించి ఉండవచ్చును ఇదంతా అభ్యుపగమవాదం అభ్యుపగమ్య ఆ కాంటెక్స్ట్లో దానికి అలా సమాధానం చెప్పి సర్దుబాటు చేస్తున్నాం అక్కడ ఉన్నాము వద్దే దానికి అనేక దృష్టాంతాలను చెప్తూ తంతునాభ దృష్టాంతం ఒకటి చెప్పారు అది చేతనము స్వతహగానే సహాయ సామాగ్రి లేకుండానే గూడు నిర్మాణం చేస్తోందని తర్వాత బలాకాచి అంతరైన శుక్రం గర్భం చెప్తే పద్మిని అనపేక్షించి ప్రస్థాన సాధనం ఈ పద్మముల తీగ దానికి బండి కట్టుకోకర్లేదు లేకపోతే ఆటో ఎక్కర్లేకుండానే ఒక సరస్సు నుంచి ఇంకో సరస్సులోకి వెళ్ళిపోతుంది ప్రయాణం చేసి ప్రస్థాన సాధనం ఏమక్కర్లేకుండా మనం వెళ్ళాలంటే ఆటో ఉండాలి కారు ఉండాలి మరొకటి ఉండాలి పద్మిని వెళ్ళడానికి ఏముండాలి ఏమీ లేదు ఇక్కడ సరస్సు ఉంటుంది ఈ సరస్సును ఆవరించేసి గుర్రపుడెక్క ఈ సరస్సును అంతా ఆవరించేసి మళ్ళీ అప్పుడు ఇంకో సరస్సుకు వెళ్ళాలి కదా అప్పుడు ఆటో చేసుకుంటుందా ఆటో ఏం చేసుకోదు వెళ్ళిపోతుందా తనే వెళ్ళిపోతుంది అలాగే పరమాత్మ కూడా సహాయ సామగ్రి లేకుండానే జగత్తును సృష్టిస్తాడు అది టాపిక్ అలా ఉంది ఓకే కేవలం చేతనమే బ్రహ్మ అనపేక్ష బాహ్యం సాధనం స్వతమేవ జగత్ అంతవరకు వచ్చాం అని చెప్పాలి అది ఇప్పుడు కొంచెం బాగుంది ఇదే విధంగా ఏవమ్మంటే ఇదే విధముగా అంటే ఆ పద్మిని వలె ఆ లూతాకీటము అవన్నీ చేతనములు చేతనములు లూతాకీతము చేతనముగా పద్మిని కూడా చేతనము అంటే మొక్కను కూడా చేతనముగా స్వీకరిస్తున్నాడు అలాగే బ్రహ్మ కూడా ఏ సహాయ సామాగ్రి లేకుండానే స్వయంగానే జగత్తును సృష్టిస్తుంది అంతవరకు వచ్చాం స్రూయా ఏతే దేవాదయ బ్రహ్మణో దృష్టాంత ఉపాత్ తే దాష్టాంతిక బ్రహ్మణ సమానాభవంతి ఈ దేవతలు మొదలైన వాళ్ళు ఏ విధంగా సహాయ సామాగ్రిలు లేకుండా అనేక అంశములను సృష్టిస్తూ ఉన్నారు అలాగే బ్రహ్మ చేతన బ్రహ్మ ఏ సహాయ సహా సామగ్రి లేకుండానే సృష్టిస్తుంది అని చెప్పారు ఆ వాక్యంలో దృష్టాంతం ఏమిటి దేవతలు మొదలైన చేతన బ్రహ్మ దృష్టాంత దార్ష్టాంతికాలకి పొంతన ఉండాలి పొంతన లేని దృష్టాంతం ఇవ్వకూడదు దృష్టాంతం అది దార్ష్టాంతికానికి చక్కగా కుదిరిట్లా ఉండాలి అంతేగాని దృష్టాంత ఓ మూలకి దార్ష్టాంతిక ఇంకోమూలకి లాగిట్లా ఉండకూడదు దాని మీద అబ్జెక్షన్ సై ఇది ప్రూవ్ యా ఆ పూర్వపక్షిలా ఇలా చెప్పినట్లయితే ఏమని దేవతలు ఋషులు మహర్షులు మొదలైన వాళ్ళని చేతన బ్రహ్మకి దృష్టాంతాలుగా చెప్పినావు కానీ ఆ దేవతలలో ఏ గుణము కనబడుతోందో వాళ్ళు సృష్టించే సందర్భంలో ఏ లక్షణములు కనపడుతున్నావో అవి చేతన బ్రహ్మ ఎందుకు కనబడటం లేదు కాబట్టి దృష్టాంతము దార్ష్టాంతికముతోటి అన్వయించుటం లేదు అని అబ్జెక్షన్ వేసింది సార్ ఎలాగంటే శరీరమే వహి అచేతనం శరీరాంతరాది ఉపాదానం నతు చేతన ఆత్మ దేవతలు ఏం చేస్తున్నారంటే ఏ సహాయం లేకుండా ఇంకో శరీరాన్ని సృష్టిస్తున్నారు అని దృష్టాల్లో చెప్పాడు ఆ దృష్టాంతం సరిగ్గా లేదు ఎందుకంటే దేవత అంటే దేవత ఒక చేతన ఆత్మ ఉంటుంది దేహం ఉంటుంది ఆ దేహము జడమే ఆ జడమైన దేహమును ఆలంబనముగా చేసుకుని మరి ఒక జడదేహాన్ని కాబట్టి అక్కడ సృష్టింపబడిన దేహమునకు ఉపాదానము దేవత యొక్క జడమైన దేహమే అవుతోంది తప్ప దేవత యొక్క చేతన ఆత్మ ఉపాదానము అవుతలేదు కాబట్టి మా ఒరిజినల్ ప్రిన్సిపల్ జగత్తునకు ఉపాదానము చేతనము కాదాలదు అనేది అలాగే ఉంది నువ్వు దేవతల దృష్టాంతం చెప్పావు దేవతల దృష్టాంతం పొసగదు దేవతలు చేసే సృష్టి కూడా చేతన ఆత్మ యొక్క ఉపాదానంగా చేయట్లేదు వాళ్ళు వాళ్ళ తమ తమ దేహము యొక్క దేహమునే ఉపాదానముగా చేసుకుని సృష్టించేస్తున్నారు వాళ్ళు సృష్టించేవేవో వాళ్ళు సృష్టి ఇంకో దేహాన్ని సృష్టించడం అలా చేస్తున్నారు అప్పుడు వా ఆ సృష్టింపబడేదానికి ఉపాదానము చేతన ఆత్మ అవటం లేదు జడదేహమే అవుతోంది కానీ నువ్వే ఉంటున్నావు చేతన బ్రహ్మ డైరెక్ట్గా ఉపాదానం అని నువ్వు చెప్తున్నావు కాబట్టి దృష్టాంతానికి దార్ష్టాంతికానికి సమానత్వం సమాన లక్షణము లేదు తంతునాభస్ క్షుద్రతర జంతు భక్షణ కఠినతా ఆపద్యమానాభవతి ఇంకా కొన్ని దృష్టాంతాలు చెప్పారు మీరు బ్రహ్మ చేతనం బ్రహ్మ జగత్తును సృష్టిస్తుంది ఎలాగంటే చేతనమైన స్థాయి పురుగు గూడును సృష్టించినట్లు అని చెప్పారు అక్కడ కూడా దృష్టాంతం సరిగ్గా లేదు ఎందుకంటే చేతనమైన సాలి పురుగు సృష్టిస్తున్నప్పటికీ అది జడము నుంచే సృష్టిస్తుంది ఈ చేతనమైన సాలి ఏం చేస్తుంది తన అదే చిన్న పురుగు దానికంటే చిన్న పురుగుల్ని మింగుతుంది అది అది ఆ తింటున్నప్పుడు దాని నోటి నుండి ఒక లాల స్రవిస్తుంది ఒక లిక్విడ్ ఊజింగ్ అవుతుంది స్రవిస్తుంది అది జాలి తగిలి గట్టి పడుతుంది దాన్ని దారం కింద తయారు చేసుకుని ఆ శాలి గూడును సృష్టిస్తూ కాబట్టి శాలి గూడును సృష్టించడం చేతన బ్రహ్మ జగత్తును సృష్టించడానికి ఉపా కాదు కాలేదు ఎందుకంటే అక్కడ చేతన బ్రహ్మ చేతన బ్రహ్మ ఇంకొక జడ వస్తువు ఏం లేకుండా సృష్టిస్తున్నాడని చెప్తున్నావు నెరేజ్ అక్కడ పురుగు అది ఇంకొక జడ పదార్థములో తిల్తోంది ఇతర ప్రాణులను చంపి ఆ దే జడదేహములను మింగుతూ దాని నుంచి వచ్చినటువంటి మింగేపుడేదో లాలా వస్తుంది దాని నుండి బయట నుండే వాతావరణంతో గట్టిపడి ఆ విధంగా గూడు కాబట్టి గూడు తయారు చేసే ప్రక్రియలో ఆ పురుగు యొక్క చేతన ఆత్మ ఇన్వాల్వ్ కాలేదు జడమే ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి దృష్టాంతాలు సరిగ్గా ఇంకో దృష్టాంతం ఏం శుక్రము లేకుండానే కొంగ గర్భాన్ని సరిస్తుంది దానికి చెప్తున్నాం బలాకాజ తనయుక్తు రవశ్రవణాత్ గర్భం ధత్తే ఈ కొంగ కూడా ఏం చేస్తుందంటే ఆ మేఘ గర్జన వింటుంది గర్జన వినేప్పటికీ దాని బాడీలో బాడీలో రక్తము మొదలైన ఇతర ఫ్లూయిడ్స్ అన్నీ ఉంటాయి ఆ గర్జన శ్రవణం చేత ఆ ఫ్లూయిడ్స్లో ఏదో ఒక మార్పు వచ్చి అది గర్భధారణం చేస్తుంది కాబట్టి అది కూడా ఈ గర్జన వినడం తద్వారా ఎండాక్ట్రినలాజికల్ సిస్టంలో ఏవో మార్పులు వచ్చి దానికి గర్భధారణము జరగడం ఇదంతా కూడా చేతన ఆ కొంగ యొక్క చేతన ఆత్మతో సంబంధం ఉన్న సమాచారం కాదు అదంతా కూడా జడ యొక్క పరిణామమే కాబట్టి ఈ దృష్టాంతాలు మీరు చెప్తున్న దానికి పొసగుట లేదు పద్మిచేతన ప్రయుక్త సతీ అచేతనే రాంతరముపర్పతి వల్లీవ వృక్షం నూ వయమే అచేతనాపర్పణే వ్యాప్రీయతే ఇంకా పద్మిని అంటే పద్మపుత్రీగా పద్మపులో చైతన్యం ఉన్నది ప్రాణమున్నది అదే ఆత్మ చైతన్యము కలదు చైతన్యాన్ని బట్టి ప్రాణం వస్తుంది అదంతా ఉన్నమాట వాస్తవం ఆ చైతన్యము ప్రాణమును ప్రేరేపిస్తే ప్రాణశక్తి ఆ తీగను ప్రేరేపిస్తుంది ఆల్ దట్ ఇస్ మై బట్ ఒక సరస్సు నుంచి ఇంకొక సరస్సుకు వెళ్ళేది మటుకు జడమైనటువంటి దేహమే సో అచేతన శరీరముతో ఒక సరస్సు నుంచి ఇంకో సరస్సులోకి వెళ్తుంది దీనికి దృష్టాంతంగా మీరు తేగ చెట్టు కూడా చూసుకోవచ్చు మల్లి ఇవ వృక్షం మల్లి అంటే తేగ ఈ తేగ ఏం చేస్తుందంటే దాని లోపల నుండే చైతన్యము నుండి ప్రేరణను పొంది ఆ శరీరముతోటే చెట్టు శరీరం మీదకి వెళ్తుంది ఆ తేగలో ఉండే చేతనముతోటి చెట్టుని వెళ్ళి కౌగులించుకోదు అచేతనమైన శరీరముతో చెట్టు చుట్టూ అల్లుకుని పైకి కాబట్టి మీరు చెప్పే దృష్టాంతాలన్నీ కూడా ఏదో చేతనము సృష్టికి చేసేస్తూ ఉందన్నట్టుగా మీరు వాటిని వ్యాఖ్యానం చేశారు తప్ప వాస్తవంలో అవన్నీ కూడా జడతత్వములే సృష్టిని చేస్తూ ఉన్నాయి కాబట్టి వాటిని అన్ని తీసుకొచ్చి బ్రహ్మ జగత్ కారణము చేతన బ్రహ్మ జగత్ కారణము అని నిరూపించే దృష్టాంతాలుగా చెప్పడము సరిగ్గా లేదు దృష్టాంతానికి స్వంతన కుదురుటలేదు తస్మాన్నైతే బ్రహ్మో దృష్టాంతవేవి కూడా మీరు చెప్పినవేవి కూడా బ్రహ్మ జగత్ సృష్టిని కేతనం బ్రహ్మ జగత్ సృష్టిని చేస్తోంది ఇప్పుడు అన్నదానికి ఇవేవి కూడా దృష్టాంతాలుగా పోసాగా అని అని ఎవడైనా అంతే అని ఒకడు వింటారు అంటే ఏం చేయాలి సంప్రతి బ్రూయా అటువంటి వాడిని ఉద్దేశించి మీరు ఈ విధంగా సమాధానం చెప్పాలి ఈ దృష్టాంతాలన్నీ కూడా అభ్యుపగమ్యా ఇచ్చిన దృష్టాంతాలే ఏదో అంటే రెండు ఉన్నాయని చెప్పేసి వీడు భ్రమపడుతుంటే రెండు ఉండక్కర్లేదు రాబు ఒకటి సరిపడుతుందని చెప్పడానికి స్థూలంగా ఇచ్చిన తప్పిస్తే ఇవే ఫైనల్ మాట కాదు ఫైనల్ మాట ముందు చెప్పడం ఫైనల్ మాట ముందు చెప్తే విని వాళ్ళకి అది అర్థం కాదు ఎందుకంటే వాళ్ళు పెద్ద బ్యాగింగ్తో వస్తారు విని వాళ్ళని వాళ్ళు ఓపెన్ మైండ్తో రాదు ఎందుకంటే ఎప్పుడూ కూడా అని ఎనీ డే మీరు ఉక్రెయిన్లో కానీ రష్యాలో కానీ జర్మనీలో కానీ అలాస్కాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ లేదా చెప్పడం చాలా తేలిక అని నీకు ఇవ్వండి ఎందుకంటే వస్తువుని మీరు యథార్తథంగా ప్రతిపాదన చేసుకుంటే వాడు అర్థం చేసుకుంటాడు దేహము కలదు అంటే అది ఎస్ డైజిటీ బాడీ అని అర్థం చేసుకుంటాడు ఇండియాలో చెప్పాను మా గురువు గారి దేహానికి కాంతి ఉందంటాడు వీళ్ళు ఏం పాఠం వెళ్తారు మీరే ఆ గురువు గారేమో డైబెటీస్ తోటి మంచం పట్టు ఉంటాడు వీళ్ళు గురువు దేహానికి కాంతి ఉందని వీళ్ళు ఉంటూ ఉంటాడు మా వర్తం చేస్తే యూ కెనాట్ టీచ్ ఇండియన్ Because they have gone, gone crazy. With all kinds of belief systems. What openness is wrong with that. So if you speak in Paris, I go to Paris and I will be happy to speak in Paris. Paris and I will be like Timbuktu. In Western society I will speak in the world and go to Paris. I will go to Paris and I will go to Paris. I will go to Paris and I will go to Paris. నాకు చాలా పెద్ద అనుభవం నేను ఎదుర్కొని ఆశ్చర్యపడేవ్వడి ఇప్పుడు ఇంకా ఆశ్చర్యపడడం మానేశాను అలవాటైపోయి ఇటు ఆశ్చర్యపట్టలేదు అటు ఆశ్చర్యపడట్లేదు కృషి కేసులో పాఠం చెప్పాను అనుకోండి సగం మంది ఫారినర్స్ ఉంటారు సగం మంది ఇండియన్స్ ఉంటారు ఈ సగం మంది ఇండియన్స్ పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం కంప్లైంట్ చేస్తూనే ఉంటారు ఆ సగం మంది ఫారినర్స్ తీయనటికి చేప ఉత్సాహంగా పాఠాన్ని అందుకుంటూ ఈ సగం మంది ఇండియన్స్ వీళ్ళు పొద్దున్నేమో టెంపుల్ రిచువల్స్ ఫాలో అవుతారు సాయంకాలం గంగాహారతి ఫాలో అవుతారు మధ్యాహ్నం ప్రసాద భక్షణం ఉంటుంది వీటన్నింటిదో కూడా వేదాంతాన్ని సరిపెట్టాలి ఎక్కడ సరిపడుతుంది సరిపడదు ఫిట్ వేదాంతం వీటిలో ఫిట్ అవ్వదు ఫిట్ ఇన్ టు ఎనీ అప్డేట్ యూ హావ్ క్రియేటెడ్ సో మెనీ కాంట్రడిక్టరీ సిస్టమ్స్ అరౌండ్ యువర్ స్టడీ దట్ ద స్టూడెంట్ దే డూ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ అండర్స్టాండింగ్ ద ట్రూత్ ఆత్మా They are busy in doing all kinds of things. Some of them are busy with Bhenga Harapi. Some of them are busy with uh, Prasada Bhakshanam. Some of them are busy with Guru Susrusha, Mata Shastra Susrusha. So they are all busy with all kinds of things. And, uh, and in between, Mandukya. Of all things, Mandukya. She just doesn't get it. అండ్ మీరు ఎప్పుడూ కూడా ది అవుట్ హయ్యర్ ట్రూత్నే లోవర్ అంట్రూత్ తోటి మీరు కంబైన్ చేసినప్పుడు ఇట్ ఇస్ ది హయ్యర్ ట్రూత్ వచ్చి సఫర్స్ నెవర్ ద లోవర్ అన్ ట్రూత్ గెట్స్ ఎలివేటెడ్ ఇప్పుడు ఇప్పుడు ఎక్కువ మార్కులు వచ్చేవాడు తక్కువ మార్కులు వచ్చేవాడితో జత కట్టారనుకోండి ఆ ఎక్కువ మార్కులు వచ్చేవాడు భ్రష్టు అవుతాడు తప్ప తక్కువ మార్కులు వచ్చేవాడు బాగుపడతాడు ఇది రూలు అది సృష్టిలో ఉన్న రూల్ అది కాబట్టి మీరు అద్వైత వేదాంతాన్ని మీ సిల్లీ సూపర్స్టిషన్ రీసెంట్లీ ఫార్మ్డ్ రిచువలిస్టిక్ సిస్టమ్స్ తోటి మీరు ముడిపెట్టినప్పుడు ఇది అద్వైత వేదాంతం వచ్చే సంపరిస్థితి యువర్ సిస్టమ్స్ లోటి గట్ట ఎలివేట్ కాబట్టి ముందే తత్వాన్ని చెప్పేస్తే అసలు ఏమే ఎవడో ఏమీ అర్థం చేసుకోలేండి కొంచెం డైగ్రస్ అయ్యాను ఒక్క పిల్లలు థ్రెడ్ దొరికితే డైగ్రస్ అవడము ఇదో అలవా ఇదో అలవాటు సో కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ అభ్యుమగమ్యా చెప్తూ ఉంటారు ఆ జనాన్ని చూసి వాటి లక్షణం చూసి ఆ చెప్పదలుచుకున్నదాన్ని కొద్దిగా మోడిఫై చేసి చెప్పడం సో దాట్ వాడు ఒక్క అడుగు ముందుకు వస్తే ఆ తర్వాత ఆ తర్వాత వాడి వాళ్ళు ముందు తర్వాత లేదంటే ముందు లెట్ హిమ్ టేక్ వా స్టెప్ ఫాలో అడ్ అండి అలాగా రోడ్డు కావాలంటే మొక్కు పట్టు పట్టుకు పుట్టుంటుంది సృష్టి జరగాలంటే రోడ్డు ఇప్పుడు మీరు చూడండి మన సమాజంలో సృష్టి జరుగుతుంది కదా పిల్లలు పుడుతూ ఉంటారు ఎలా పుడుతున్నారు బ్రహ్మచారి పుట్టేస్తున్నారా లేదు కదా ఇద్దరు ఉండాలి కదా స్త్రీ పురుషులు ఉండాలి కదా ఇద్దరు లేనిదే అసలు సృష్టి లేదు కదా రెండు ఉండాలి సృష్టి రెండు ఉంటేనే సృష్టి కాబట్టి వీడు కూడా బ్రహ్మ దేవుడు ఉంటే బ్రహ్మ వల్ల సృష్టి అవ్వదు ఆయనకు ఆయన మొబైల్ అయ్యి ఉండాలి బ్రహ్మ ఆయన ఒక భార్య ఉండాలి అప్పుడే సృష్టి అవుతుంది అంటాడు జస్తే ఆది దంపతులు అంటాడు దంపతులు లేనిది అసలు సృష్టి లేదు అలాంటి వాటిని పట్టుకుని రే నాన్న అది పురాణక అసలాది అన్ని చోట్ల దంపతులే ఉండక్కర్లేదు ఉదాహరణకి బలాకా గర్భంధత్తే అక్కడ దంపతి లేదు తంతునాభ సృజతి అక్కడ అది అది వెళ్ళి ఇంకో ఆడ పురుగును పట్టుకొచ్చి సృష్టి చేయదురా తనంత తానే సృష్టి చేస్తోంది గురుని అలాగే దేవతలు వాళ్ళు కూడా ఇంకొక శరీరాన్ని సృష్టిస్తున్నారు తమ సంకల్పశక్తి చేతనే అని అలాగే పద్మిని ఆటో ఎక్కింగ్ కోసం అలస్టు వెళ్ళదు తనంత దాని పోతూ ఉంటుంది అక్కడ ఇంకా విస్తరిస్తుంది విస్తరించడానికి ఇతర సహకారములు అది అపేక్షించటలేదు అలాగే చేతన బ్రహ్మ కూడా తనంత తానుగా జగద్వంగా ప్రకటమైనడు అని వీళ్ళని నచ్చజెప్పడం కోసం వీడిని ఆది దంపతి పిక్చర్ నుంచి బయటికి లాగి ఈ ఆది దంపతి ఉపాటికి అని వాడిని ఈ సృష్టి జరగడానికి మన జరుగుతున్న సృష్టిలాగే ఆది సృష్టి జరగక్కర్లేదు అతి సృష్టి పరిస్థితి వేరు మన చుట్టూ ఉన్న సృష్టిలోనే మీ ప్రిన్సిపుల్ అప్లై కానివి ఎన్నెన్నో దృష్టాంతాలు కనపడుతున్నాయి ఆది సృష్టి కూడా అలా అనుభవిస్తుంది అని చుట్టూ ఉండే జగత్తుని నాలుగు దృష్టాంతాల్ని లాగి వీడు పెట్టారు అంతే తప్ప దిస్ ఈజ్ నాట్ ది ఫైనల్ వరల్డ్ కాబట్టి ఆ దృష్టాంతములు తప్పు అనే అభిప్రాయం కాదు ఆ దృష్టాంతముల తాత్పర్యము తెలుసుకోవాలి తాత్పర్యం ఏంటంటే ఇప్పుడు శాలిగూడు గురించి శాలిపురుగు గురించి పద్మపు తీగ గురించి కొంగ గర్భధారణము గురించి పాఠం కాదు ఇది అవి ఉండే దృష్టాంతాలు ఎందుకు చెప్పారంటే ఇక్కడ చెప్తున్న విషయం ఏమిటంటే చేతనతత్వము ఇతర సహాయ సామాగ్రి లేకుండగానే సృష్టించగలుగుతుంది దట్ ఇస్ ది ఓన్లీ పాయింట్ ఇంకా మిగతా ఏమి పాయింట్స్ కానే కాదు అని ఆ విధంగా మీరు అని అలాగే చెప్తారు చూద్దాము సంప్రతి బ్రూయా నాయం దోష నీవు లేవనెత్తిన ఈ అబ్జెక్షన్స్ కూడా నిలబడేవి కావు సుమా అని వాడిని ఉద్దేశించి చెప్పాలి ఎవరు అతడు ఎవరతను ద్వైతి దళితుల యొక్క భాషదంతా కూడా రైతులు అలాగే వ్యాఖ్యానం చేస్తారు ఈ సాధికులు ఇవన్నీ కూడా అలాగే ఉంటాయి వ్యాఖ్యానాలు ఈ ఏద్వైతులు శంకరుల తర్వాత పదిహేను సంవత్సరాల క్రితం వచ్చే ఈ పారాగ్రాఫ్ని ఇక్కడి నుంచి లిఫ్ట్ చేసి వాళ్ళు పెట్టుకున్నారా అన్నట్టుగా కనబడతాయి సంప్రతి బ్రూయా ఆ ఒక్క వాక్యం ఎదురు పెట్టేసింది ఆ పైవన్నీ కూడా అది వాళ్ళు చేసి వాటిని బ్లోప్ చేసి పుస్తకాల కింద రాసుకుంటాను నేను చూశాను పుస్తకాలు అలాగే ఉంటాయి కులావాది దృష్టాంత వైలక్షణ్యమాత్ర వివక్షత నేను ఆది దంపతి దృష్టాంత వైలక్షణ్యం అన్నాను వైలక్షణ్యం అంటే ఆది తీసుకోవడం దృష్టాంతం దానికంటే భిన్నంగా ఉండే దృష్టాంతం తీసుకోవాలి దాన్ని వైలక్షణ్యం అంటారు ఆది దంపతి దృష్టాంతమైన క్షణ్యం కోసం చెప్పారని నేను అన్నాను కానీ శంకర్లు అంటున్నారు చూడు కొమ్మరివాడు కుండల దృష్టాంతం ఒకటి ఉంటుంది నీ ఆలోచన ఈ కొమ్మరివాడు కుండల స్థాయి దాటలేదు ఇప్పటికే అదే ఆలోచనలో ఉన్నది కొంచెం ఆలోచన పై స్థాయి ఆలోచన ఇక్కడ కొమ్మరివాడు కుండల ఆలోచనే అక్కర్లేదు ఇప్పుడు నాకు కొంతమంది మిత్రులు ఉన్నారు వాళ్ళు ఇంగ్లాండ్ కవర్ రాస్తారు ఈ మొత్తం అంతా నాకు రాస్తారు రాస్తే నన్ను మీరు రిప్లై ఇవ్వమని కోరతా నేను రిప్లై ఇవ్వలేను నా వల్ల ఎందుకంటే ఈ ల్యాండ్ లేవు నా దగ్గర ఎక్కడ పోస్ట్ ఆఫీస్లో ఉన్నాయో కోసం మీకు ఎవరికి కూడా తెలుసుండకపోవచ్చు ఆ ల్యాండ్ కవర్ ఎక్కడో కొనాలి దానికి గమ్ము ఉండదు గమ్ము సంపాదించాలి కూర్చొని రాయాలి నా వల్ల వదు నేను నాలుగు వాక్యాలు టైప్ చేసి పంపిస్తా మీరు ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి అని ఈమెయిల్ అడ్రస్ పుచ్చుకుని మీరు పాడైపోతున్నారు స్వామిజీ మీరు పాతకాలంగానే రాయాలి అని వాడు అంటారు పోవాలి ఇది వన్ వన్ వే కమ్యూనికేషన్ ఇది టూ వే కమ్యూనికేషన్ కుదరదు సో ఆ కొంతమంది కుమ్మరివాడు కుండా తప్పించి ఇంకా అంతకు పై మాట సృష్టి అనగానే కుమ్మరి కుండ కొమ్మరివాడు కొండని అలా మట్టిని పెట్టుకుని కొండని చేసినాడు మట్టికి తోడుగా చక్రము కట్టే మొదలైన గాడిద మట్టిని తోలుకు రావడానికి గాడిద ఈ సాధన సామగ్రి కూడా వాడికి ఉండాలి కాబట్టి ఎన్ను ఉండాలి ఇప్పుడు సృష్టికి కొమ్మరి వాడు ఉండాలి మట్టి ఉపాధానం ఉండాలి దాన్ని వాళ్ళు ఉపాదానం అన వాళ్ళు సమవాయ కారణం తర్వాత గాడిద చక్రము ఆ చక్రాన్ని తిప్పేటువంటి కర్ర అనే మూడు అసమవాయ కారణములు ఉండవలేము సృష్టి అద్వితీయ బ్రహ్మలు సృష్టి అలా అవుతుందిరా అని వాడి అధ్యక్ష వాడికి నచ్చజెప్పడం కోసం అదే సర్వత్రా ఇన్ని ఉండక్కర్లేదు కానీ అన్నా నిమిత్త కార నిమిత్త సమవాయి అసమవాయి మూడు రకాల కారణాలు సర్వత్రా అక్కర్లేదు ఉండదగ్గర అవసరం సర్వత్రా అక్కర్లేదు ఉదాహరణకి తంతునాభం తీసుకో అదే నిమిత్త కారణం అదే సమవాయ కారణం అదే అసమవాయి కారణం కూడా అయిందా అంతే ఆ దృష్టాంతానికి ప్రయోజనము అంతే అంతే తప్ప ఎలా అయితే తంతు నాభము అంటే ఆ శాలిపురు ఎలా చేస్తుందో బ్రహ్మదేవుడు కూడా అలా చేసేదని కాదు ఆయన కూడా వాలా నుంచి సృష్టించేడని అలాగే ఉన్నారు పోలీమే నిమిత్త సమవాయి అసమవాయు కారణములు అన్నీ మెర్జ్ అయిపోయేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఈ సృష్టిలోనే ఉన్నాయి ఆద్య సృష్టి గురించి నువ్వు అసలు సందేహించాల్సినటువంటి పనియే లేదు అని అంత మాత్రమే అక్కడ వివక్ష వివక్ష ఏమిటంటే తంతునాభం దగ్గర చేతన జడ కలయిక అది కాదు అక్కడ ఇష్యూ అక్కడ ఏమిటంటే నిమిత్త ఉపాదాన కారణములుగ్జైపోయాయా లేదా చెప్పు అయిపోయాయి అంతే అంతే తొంత నాభరుక్ష అక్కడ వివక్షార్థమాత్రి కురాదీనాన్ని దేవాదీనా సమానే చేత కులాదయ కార్యే బాహ్యం సాధనమపేక్ష నేవాదయ సో దేవాధిపదం లోకే అనే సూత్రం యొక్క అభిప్రాయము లేక వివక్ష చెప్పబోయినది ఏమంటే కులాలని తీసుకుంటే వాడు చేతనుడే దేవ దేవతను తీసుకోండి అది చేతనుడే కులాలడు కుండ చేయాలంటే చేతనుడే అయినప్పటికీ మట్టి ఇతర సహాయ సామాగ్రి ఆవశ్యకమవుతున్నాయి దేవా దేవత కూడా చేతనుడే చేతనుడు అనేది కులాలుడికి దేవతకి సమానమే అయినా కూడా కులాలడి దగ్గర ఇతర సహాయ సామాగ్రి అవసరం పడుతుంది దేవత దగ్గర అవసరం పడకం లేదు అలాంటి రెండు దృష్టాంతాలు మన ముందు ఉన్నాయి దీంట్లో ఏది బ్రహ్మకు అన్వయిస్తుంది దేవత అన్వయిస్తుంది అంటే ఇంకో రకంగా చూడండి కులాలుడికి మట్టి చక్రము మొదలైనవి కావాల్సి వచ్చాయి చేతనులు శాలిపుడుగు చేతనము దానికి ఇతరమైనా అక్కడనే లేకపోయింది గూడు తయారు చేయడానికి ఎంత తేనం రెండు చేతనములైనా ఒకదానికి సహాయ సామాగ్రి అవసరమైంది కులాలుడికి సాలి పురుక్కి అక్కర్లేకపోయింది అంతే దృష్టాంతం అంత పాటు దృష్టాంతం తీసుకుని ఎలా అయితే సాలిపుడుక్కి అన్ని తనయు ఉన్నాయో బ్రహ్మము కూడా జగత్ కార జగత్ సృష్టి చేసేప్పుడు కావలసినవన్నీ తనయుండే ఉన్నాయి తన సృష్టిని చేసినాడు అని అభిప్రాయం అల్టిమేట్గా ఎలా వస్తుందో తెలుసు జడము పరిణామమును చెంది ఏదైనా కార్యము పుట్టినట్లయితే ఆ కార్యము ఒక రకమైన సత్యత్వం ఉంటుంది ఆ కారణము ఎంతటి సత్యమో కార్యం కూడా అంతటి సత్యం ఉంటుంది కానీ చేతనం నుండి మార్పు వచ్చి జగత్తు ప్రకటమైంది అన్నారంటే అది మాయికమైపోతుంది అది చేతనం నుండి మార్పు వచ్చిందంటే అది వివర్తమైపోతుంది అది ఊరికే కనబడిదే తప్ప ఉన్నది అన్నాడు అవ్వదు కాబట్టి జగన్మిథ్యాత్వానికి ఇంత బలమైన హేతు మరొకటి లేదు అసలు ఏమిటి జగన్మి జగత్తు మిథ్యా ఇందువల్ల చేతనం చేతనము నుండి వచ్చినది ఏదైనా కూడా మిథ్యయే ఉదాహరణకి సినిమా మిథ్య ఎందువలన ప్రకాశము నుండి వచ్చినది ప్రకాశం నుండి వచ్చిందంటే మిథ్య అది కెటిల్లో నుంచి కప్పులోకి పోసేదనుకోండి అది మిథ్య కాదు ఎందుకంటే కెటిల్లో ఎంతో సత్యమో కప్పులో కూడా అంతే సత్యం కానీ ప్రాజెక్టుల నుంచి తెర మీదకి వచ్చిందనుకోండి మిథ్య అంత తేడా ఉంది దానికోసమని జగన్మిఖ్యాత్వాన్ని సాధించటానికి అది పెద్ద హేతు కాబట్టి చేతనం బ్రహ్మయే ఎటువంటి సహాయము అపేక్ష లేకుండానే జగత్కారణమవు త్రహ్మచేతనమీ బాహ్యం సాధనం అపేక్షిష్యేత్యుదాహరణ వివక్ష మేము చెప్పబోలినది ఇంకే దేవాద్యుదాహరణం చేత దేవతలు ఋషులు సిద్ధపురుషులు తంతునాభము కొంగ వల్లి లేకపోతే పద్మిని ఇలాంటి దృష్టాంతాలు చదలితం వీటన్నింటిలో మేము చెప్తున్న పాయింట్ ఒక్కటే ఇవి చేతనములు సృష్టించేస్తున్నాయి బ్రహ్మచేతనము సృష్టించేస్తున్నాయి ఈ సహాయ అపేక్ష లేకుండా సృష్టిని చేస్తుంది మేము కూడా సహాయ అపేక్ష లేకుండా సృష్టిని చేస్తుంది అంతే ఓన్లీ దట్ మచ్ వీ టేక్ ఫ్రమ్ దీస్ ఎగ్జాంపుల్స్ నథింగ్ మోర్ నథింగ్ లెస్ తస్మాత్ సామర్థ్యం దృష్టం తా సర్వామే భవితు అర్హతి స్తి ఏకాంతభిప్రాయ చూడండి కులాలు చేతనుడు కొండలు చేయటానికి సహాయ సామాగ్రిని అపేక్షిస్తున్నాడు దేవత చేతన కాబట్టి ఇతర శరీరము సృష్టించడానికి తప్పనిసరిగా సహాయ సామాగ్రిని అపేక్షించును అని ఆరాజ్య పక్కన అలాంటి నియమమే లేదు ఒక చేతనులు సృష్టి ఎందు సహాయ సామాగ్రిని అపేక్షించినాడు కనుక ఇతర చేతనులు అందరూ కూడా సృష్టి ఎందు సహాయ సామాగ్రిని అపేక్షించి తీరుతారు అనే నియమేం లేదు కొంతమంది చేతనులు సహాయ సామాగ్రిని అపేక్షించి సృష్టి చేస్తున్నారు లైక్ కులాలాదయ మరికొంతమంది చేతనలు సహాయ సామాగ్రి లేకుండా సృష్టి చేస్తున్నారు లైక్ తంతునాభాదయ బ్రహ్మ ఈ రెండో కేటగిరీలో పడతారు నువ్వు మొదటి కేటగిరీ చూపించి ఇక్కడ సహాయ సామాగ్రి అపేక్ష ఉంది కాబట్టి బ్రహ్మ విషయంలో కూడా అలాగే అవ్వాలి అనే ఏకాంత నియమం అంటే తప్పనిసరిగా అన్వయించేటువంటి రూలేమీ లేదు కాబట్టి బ్రహ్మ చేతనమే అయినప్పటికీ ఇతర సహాయ సామగ్రి యొక్క అపేక్ష ఏదియూ లేకుండగా జగత్తును సృష్టించును అని సెటిల్ చేశారు ఆ పాయింట్ ఓన్లీ ఏ స్మాల్ పాయింట్ సెటిల్ చేయాలి ఇంకా రిలేటెడ్ పాయింట్స్ ఎవరైనా ఉంటే ఇంకో అధికరణలో సెటిల్ అవుతాయి